పర్శుద్రవ దేసే మీకు వదనాలైనా సర్వోనతుడ సమస్త సృష్టికి మూల కారకుడుగా మా దేవ మీకెంతో వదనాలైనా అబ్రహా ఇస్సాకు యాకోబ్ల గొప్ప దేవ మీకెంతో వదనాలు ప్రవ్వా అబ్రహాం నాకు చేసిన వాగ్దానాన్ని ప్రవ్వా మీ యొక్క మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారానైనా మాకందరికీ దాన్ని అనుగ్రహించినందుకు మీకెంతో వదనాలు మీ పక్షంగా మమ్మల్ని అబ్రాహము సంతానంగా మార్చుకున్నందుకు మీకు ఎంతో వదనాలు ప్రవ్వా ఆ విధంగా ప్రవ్వా ధర్మశాస్త్రంలో ఉన్న వాగ్దానములన్నీ మాకు అనుగ్రహించినారు దాన్ని మీకు వదనాలు ప్రవ్వా అంతరంగ మమ్మల్ని అందరినీ మీరు యూదులుగా మార్చుకున్నారు నేను అంతరంగ మమ్మల్ని అందరినీ మీరు ఇజ్రాయల్ గా మార్చుకున్నారు మమ్మల్ని అందరినీ సీయోను కుమార్తెలాగా మీరు తయారు చేసుకున్నారనైనా దాని బట్టి మీకు వదనాలు ప్రభా ఈ యుగ సమాప్తి చివరి భాగానికి మేము వచ్చేసాం నైనా ఏ క్షణము ఈ కాలం ముగిస్తుందో తెలియదు కానీ వాటికి సంబంధించిన సూచనలు అన్ని నెరవేరుతున్నాయి క్రైస్తవ జీవితం ప్రభా ఐహిక విచారణ చేత కొట్టుకొని పోతుంది సుఖానుభవాన్ని ఆశ్రయించి ప్రభా యేషావులాగా తయారవుతుంది ప్రభా కానీ ప్రవ్వా మేము మటుకో మిమ్మల్ని మెంబడిస్తున్నాం మీ యొక్క వాక్యం మీద ఆధారపడుతున్నాం ప్రవ్వా మేము ఈ లోకాన్ని కోరుకుంటలేం లోకంలో ఉన్నదంతా దుష్టిని వల్ల కలిగిందని వాక్యం సరివిస్తుంది కాబట్టి ఈ లోకంతో మాకు ఏ సహవాసం లేదునైనా రక్షింపబడ్డ మీ యొక్క బిడ్డల సహవాసంలోనే మేము ఉంటున్నాంనైనా మీ యొక్క వాక్యాన్ని గైక్కొని దాని ప్రకారంగా జీవిస్తున్నాం దాన్ని ప్రకటిస్తున్నాం ప్రవ్వ మమ్మల్ని సరిజేయమని ప్రార్థిస్తున్నాం మాలో ఇంకా ఏమైనా ఆయాస్కరమైంది ఉంటే ప్రవ్వ దాన్ని చూపించండి మేము అది ఒప్పుకొని విడిచిపెట్టాలా మీ యొక్క కనికరాము మీ కృపలో జీవించాలా అటువంటి సేవా జీవితాన్ని మాకందరికీ అనుగ్రహించి ఈ సాయంత్రం సమన్న ప్రవ్వా బూరల తీర్పు అన్న అంశంని మేము ధ్యానిస్తుండగా మీ పరిశుద్ధాత్మ అభిషేకం మాకు అనుగ్రహించి అనిపించండి ప్రవ్వ ఇవి మీరు చూపించకపోతే మేము చూడలేము ఇవి మనుషులు చూపించలేరు ప్రోభా ఈ లోకం చూపించలేదు నైనా కేవలము మీ యొక్క ఆత్మ ద్వారానే ఇవి సాధ్యంనైనా కాబట్టి వీటిని మేము గ్రహించలాగిన మా యొక్క ఆత్మీయ నేత్రములను నిపమని ప్రార్థిస్తున్నాం వీటన్నిటిని గ్రహించి వీటిని మేము నేర్చుకొని స్వీకరించి జాగ్రత్తగా వాటిని పాటించాలా అనేకలోకు ప్రకటించాలా అటువంటి ప్రకటించే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ తయారు చేయమని ఏస్తు క్రీస్తు పరిషద్ నామం ఈరోజు అక్టోబర్ పదవ తారీఖు రెండు వేల పదిహేడవ సంవత్సరం బాబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా మనము కొన్ని వారాల నుంచి బూరల తీర్పు అన్న అంశాన్ని ధ్యానిస్తున్నాం పోయిన వారానికి మనము మొదటి బూరకు సంబంధించిన విషయాలన్నిటినీ ధ్యానించినాం ప్రతిదీ చిహ్న పరంగానే విషయం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈ యొక్క సాయంత్రం సమయంలో ఈ లోకము ప్రకృతి సహజంగా అన్నింటినీ చూస్తుంది కానీ పాతవే గతించినవి ఇదిగో సమస్తం క్రొత్తవైన మన ప్రభు మన జ్ఞాపకం చేసింది కాబట్టి పాతవన్నీ ప్రకృతి సహజంగా ఉన్నాయి లేక ఫిజికల్ గా ఉన్నాయి శారీరకంగా ఉన్నాయి క్రొత్తవన్నీ ఆత్మీయంగా మారినాయి కాబట్టి వాటిని నువ్వు చూడాలంటే ఈ కళ్ళతో కనిపిస్తే చూస్తే కనిపించవు నీ హృదయంతో వాటిని చూసుకొని గెలుచుకోవాలా నీ హృదయాన్ని ఆయనకు సమర్పించుకోవాలా నీ హృదయంలో ఆయన అప్పుడే ఆయన ఇవి నీకు చూపించగలడు ఎందుకంటే క్రీస్తుకు కలిగిన మనసు మీరునో ధరించుకున్న ఎందుకు హెచ్చరించండు ఆయన మనసుల నుంచి వచ్చిన వాక్యాలు నీకు అర్థం కావాలంటే ఆయన మనసు నీకు అవసరం ఆయన మనసు ధరించుకుంటేనే కానీ ఇవి ఎప్పటికీ మనకి అర్థం కావు ముఖ్యంగా ఇవి ఎందుకు అర్థం కావాలంటే ఇవన్నీ ప్రవచనాలు కాబట్టి ప్రవచన పుస్తకం బైబుల్ అంత ప్రవచన పుస్తకంగానే ఓ రీతిగా చెప్పాలంటే ఎందుకంటే మన ప్రభు నేను నుంచి మీతోని ఉపమానరీతిగానే మాట్లాడినా ఉపమాన రీతిగా లేకుండా ఏదీ మాట్లాడలేదన్నాడు కాబట్టి సామెతలు ఉన్నాయి కీర్తనలు ఉన్నాయి ధర్మశాస్త్రం ఉంది చరిత్ర పుస్తకాలు ఉన్నాయి సువార్తలున్నాయి అన్ని గానీ అన్ని ఉన్నా కానీ ప్రతిదీ ప్రవచాత్మకంగా చెప్పబడింది అన్న విషయం మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే మన ప్రవ్వే చెప్పిండదు కాబట్టి ఆయన అధికారానికి లోపడిన వాళ్ళం కాబట్టి మనము ఆయన చెప్పినట్లే వాటిని స్వీకరించాలా అందుకే నువ్వు ప్రార్థనలో కూర్చున్నప్పుడు ప్రవ్వ నీ మనసు నాకు దయచేయి నా మనసు తీసేయి ఎప్పుడైతే మనం మనసు మీద మనం ఆధారపడతామో మానవాతీతంగా జీవిస్తాం మానవ తలంపులు కలిగి జీవిస్తాం మానవ ప్రయత్నాలు చేస్తాం అవన్నీ పనికిరానివి నిష్ఫలమైన దుఃఖంతో మనము తిరిగి అనే ఉంటాం అందుకే ఆయనకు చోటు ఆయన తలంపులకు చోటు నీ తలంపులో నీ ప్రవర్తన అంతట్లో ఆయన అధికారానికి లోబడాలా నీ తలంపులలో నీ ప్రవర్తన అంతట్లో ఆయన అధికారానికి లోబడాలా అప్పుడే ఆయన వీటన్నిటిని మనకి చూపించగలడు మతైసు వార్త ఇరవై అధ్యాయంలో ఒక వాట్య నిరం చూపించి దాని తర్వాత మనము బోరల తీర్పు అన్న అంశాన్ని ధనీంచడానికి ప్రయత్నిస్తాం మతే సార్త ఇరవై ఒకటవ అధ్యాయం ఈ వాక్యాన్ని మనము ఎన్ని సార్లు ధ్యానించినం ఇక్కడ ఎందుకంటే ఉపమానాలు ఒకటే అంశాన్ని బోధిస్తాయి అన్న ఒక బోధ ప్రపంచమంతటా ఉన్నప్పుడు మన ప్రభు ఒక స్టోరీ చెప్పలేదండి ఏదో కల్పితము కాదది అందులో ఖచ్చితంగా ఒక ఆత్మీయ సత్యం ఇమిడి ఉంటది వాటిని అరిదిగా ధ్యానించలేం బైబుల్ కాలుదేశాల్లో బైబిల్ కాలంలో ఏం చెప్తారు ఒక పారాబుల్ లేక ఒక ఉపమానం ఉపమానం ఒక స్టోరీ ఒక చిన్న స్టోరీ ద్వారా ఒక లెసన్ నేర్పిండి అంటారు కానీ ఆయన ఎంతో గుణార్థం కలిగిన ఆ ఉపమానాలని మన కాలంలో వాటిని ముద్రలు విప్పి నేర్పించే నేర్పిస్తాడు ఇంతకాలం ఎందుకు అవి అర్థం కాలదంటే ఆ ముద్ర విప్పబడలేదు వాటిలోని సత్యము బయలుపరచడానికి మనం సిద్ధపోతున్నాం కాబట్టి మనకి వాటిని చూపిస్తాడు ఈ లోకము ఇంతవరకు చూడలేకపోతుంది వాటిని ఈ ఉపమానంలో ఆయన పర్లోకరాజాన్ని దేంతో పోల్చిండు బైబిల్ అంతా పర్లోక రాజ్యానికి సంబంధించిన విషయాలన్నీ చెప్పబడుతున్నాయి పర్లోకరాజ్యం ఎక్కడ ఉంది పర్లోక రాజ్యం ఎప్పుడు వచ్చును అని గొప్ప సేవకుడు ఆయన ప్రశ్నించారు ఒకరోజు అప్పుడు ఆయన ఏమన్నాడు పర్లోకరాజ్యము ప్రత్యక్షంగా రాదు పర్లోకరాజ్యము ఇక్కడ అక్కడ ఉంది అని చెప్ప వీలు పడదు పర్లోకరాజ్యము ఎక్కడ లేదు మీ మధ్యలోనే ఉన్నది అన్నాడు కాబట్టి పర్లోకరాజ్యము మీ మధ్యలో ఉన్నది క్రైస్తవ సంఘం గురించి పర్లోకరాజ్యం క్రైస్తవ సంఘమే పర్లోక రాజ్యం అన్న విషయాన్ని మన ప్రభు జ్ఞాపకం చేసినప్పుడు క్రైస్తవ జీవితం అంతా పర్లోవరాజ్యం ఇంకెక్కడ ఉంది అని గాలిలో చూస్తుంది అది పైన ఎక్కడ ఉంది చూస్తుంది కానీ పర్లోవరాజ్యము మీ మధ్యలోనే ఉంది ప్రతిదీ మీ మధ్యలోనే జరుగుతుంది అన్న విషయమైనా ఎంత తేటగా చూపించినా మనం చూడలేని స్థితిలో ఉన్న అందుకే ఈ సత్యాలు మనకు అర్థం కావట్లేవు ఇప్పుడు పర్లోగరాజ్యం ఏ రీతి ఉంది అన్న విషయాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు అది ఏ రీతి ఉంది ముప్పై మూడో నుంచి మరి ఒక ఉపమానం వినుడి ఇవన్నీ పర్లోకరాజానికి సంబంధించిన ఉపమానాలు ఇరవై ఒకటో అధ్యాయం అంతా ఇంటి యజమానుడు ఒకడుండేను కాబట్టి ఇల్లు అన్నప్పుడు దేవుని యొక్క నివాసము లేక దేవుని ఇల్లు లేక క్రైస్తవ సంఘము పర్లోకరాజ్యము యజమానుడు అన్నప్పుడు మన ప్రభువుకి సాదృశ్యం అతడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచే వేయించి ఈ విషయం అర్థం చేసుకోండి ద్రాక్ష తోట ద్రాక్ష తోట అన్నప్పుడు కూడా పర్లోక రాజానికి సాదృశ్యం క్రైస్తవులకే సాదృశ్యం సంఘానికి సాదృశ్యం కాబట్టి ద్రాక్షా తోట నాటించి దాని చుట్టూ కంచె వేయించి చూడండి దాని చుట్టూ కంచె వేసేడు కానీ బాగా అర్థం చేసుకోండు కంచె చేను వేస్తే ఎవరిని నువ్వు బ్లేమ్ చేయాలా క్రైస్తవ జీవితము దానికి చెప్పవాలి చూడండి ఇక్కడ కంచె ఏమైంది అది ఎక్కడ ధ్యానించం ఏ చర్చలలో ఎవరు చెప్పరు దేవుడే కంచెట్టేడు రాక్ష తోట చుట్టూ ఎందుకంటే దాన్ని కాపాడుతున్నాడు కంచె అంటే ఏంటంటే సైతాను దేవునితో మాట్లాడతాడు యోబు విషయంలో నువ్వు యోబు ఇంటి చుట్టూ కంచెట్టినావు కాబట్టి ఆయన నిన్ను నమ్ముకున్నాడు ఆయన నిన్ను వెవరిస్తాడు ఆయన ఎందుకు విశ్వాసం వస్తున్నాడు ఒకసారి కంచె తీసై నిన్ను దూషిస్తాడు నిన్ను విడిచిపెడతాడు అని యోగు మీద నేరం వాడు అప్పుడు దేవుడు పో సైతాన్ నీకు అధికారం ఇస్తున్నా పో దేవుడు అధికారం ఇవ్వకపోతే సైతాను కూడా కంచా ముట్టలేడు కాబట్టి ఎఫ్ఎస్ రాష్ట్ర పత్రిక మొదట మనం చూస్తాము ఆయన పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మనకి విమోచన దినం వరకు అనుగ్రహించింది విమోచన దినం వరకు మనం ముద్రించబడ్డం ఆయన అది కంచా అంటే కంచ అంటే నిజంగా ముల్ల కంచ కాదు సరే ప్రకృతి సహజంగా చెప్పాలంటే ద్రాక్ష తోట చుట్టూ ముల్ల కంచె పెడితే అది కాపాడబడుతుంది పక్షులు పశువులు ఏవి తినకుండా వాటిని కాపాడుతూ కానీ కంచ అన్నది దేవుని యొక్క ఆత్మకు సాదృశ్యం అది మన చుట్టూ కంచలాగా ఉన్నంత కాలము మనల్ని ఎవడు ముట్టలేడు సైతాన్ని ముట్టలేడు అందుకే పరిశుద్ధాత్మ అభిషేకం చాలా అవసరం శైవ జీవితంలో క్రైస్తవ జీవితంలో పరిశుధాత్మ లేకుండా పరిశుధాత్మడు లేనివాడు నా వాడు కాడ రోమి రాష్ట్ర పత్రిక ఎనిమిదోధ్యాయంలో కాబట్టి క్రైస్తవ జీవితంలో పరిశుధాత్మ అభిషేకం లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో దేవుని బిడ్డలు కాదు అందుకు మనము ఓపికతో కనిపెట్టుకుని ప్రవ్వా నీ యొక్క పరిశుధాత్మ అభిషేకం నాకు అనుగ్రహించి ప్రభు అని ప్రార్థించాలా కేవలం పెద్ద కోస్తలకి ఇస్తా పరశుదాత్మ అభిషేకం కేవలం బ్రదరింగ్ సంఘాలకి ఇస్తాడా పరశురాత్మ అభిషేకం ఆంగ్లికన్ సంఘాలకి ఇవ్వడా కేథలిక్ సంఘాలకి ఇవ్వడా బ్యాప్టిస్ట్ సంఘాలకి ఇవ్వడా హెబ్రోన్ సంఘంకి ఇవ్వడా ప్రతి సంఘానికి ఇస్తాడు ఎందుకంటే సంఘాలు మనుషులు తయారు చేస్తున్నాయి ఆయన అందరి మీద తన ఆత్మను కుమరిస్తున్నాడు యోగుల గ్రంథం ద్వారా చూస్తాం ఆ ప్రవచనం అంత్య దినంలో అందరి మీద తన ఆత్మను కుమరిస్తున్నాడు కాబట్టి మనం అందరూ అడగల కదా అడుగు ప్రతి వానికి ఇచ్చేదని ఉచితంగా ఆత్మ అంటున్నారు యోహన్సు వార్త పత్రికలను చూస్తాం యోహన్సు వార్తలను చూస్తాం కాబట్టి కంచే ద్రాక్ష చెట్టు చుట్టూ కంచా అన్నప్పుడు ఆయన పరుశుద్ధాత్మ అభిషేకానికి సాదృశ్యం చూడండి ఆయన నిన్ను ద్రాక్ష తోటగా పెట్టి నీ చుట్టూ కంచెబెట్టిండు దాని తర్వాత చూడండి అందులో ద్రాక్ష తొట్టి తొలిపించి గోపురము కట్టించి కాపులకు దాన్ని గుత్తాకిచ్చి దేశాంతరం పోయను కాబట్టి ద్రాక్షట నాటిండు అక్కడ మంచి గోపురం కట్టిండు అంటే ఒక చిన్న గృహంలాగా నిలబెట్టి లోపల అందులో దాన్ని ఎవరికి అప్పగించిండంట కాపులకు గోపురం కట్టించి కాపులకు దాన్ని గుర్తాకిచ్చి దేశాంతరము పోయను కాబట్టి ఆయన కాపులకే దాన్ని ఉపజెప్పిండు చూడండి కాపులన్నప్పుడు సేవకులు సేవకులను మందిరానికి మందిరాన్ని సేవకుల చేతిలో పెట్టి పోయిండు అని అర్థం ఎప్పుడు పోయిండు రెండు వేల సంవత్సరాల క్రితం పోయింది ఈ లోకాన్ని విడిచి ఆయన మరణ భూస్థాపన పునరాన తర్వాత అవరోనం అయిపోయి ఎప్ప పోతపుడు తన శిష్యులే కదా అప్పచెప్పి పోయిండు నువ్వు నేను కూడా ఆయన శిష్యులమే కదా ఆయన విమనించే వాళ్ళందరి కాబట్టి మనందరికీ ఆ ద్రాక్ష తోటాన్ని గుత్తాకిచ్చి పోయిండు గుత్తా అంటే ఏం చెప్పండి తెలంగాణ భాష అది గుత్తా అంటే కదా కాంట్రాక్ట్ గుత్తా అంటే కాంట్రాక్ట్ సో కాంట్రాక్ట్ అంటే నేను ఇస్తున్నా నేను తిరిగి వచ్చినాక నాకు రావాల్సిన పంట నాకి మీరు తీసుకోవాల్సింది మీకు నేను ఇస్తా నాకు రావాల్సింది నాకి అది అగ్రిమెంట్ కాంట్రాక్ట్ అంటే గుర్తాకీయడం అంటే తర్వాత ఏం జరిగిందో చూడండి కాపులు అంటే ఆ పంటని ఆ ద్రాక్ష చెట్టుని ఫల చేసేవాడు కాపులు అంటే అంటే నువ్వు దాన్ని కాపించాలా అంటే దాన్ని గ్రో చేపించాలా దాని నుంచి ఫలం నువ్వు దాన్ని తయారు చేయాలి నీళ్లు పెట్టాలా దానికి సన్షైన్ పెట్టాలా దానికి పెస్టిసైడ్స్ వేయాలా దానికి ఫర్టిలైజర్స్ వేయాలా దాన్ని జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేయాలా తర్వాత దానికి పురుగులు పట్టకుండా చూసుకోవాలా అన్ని విధాలా దాన్ని కాపాడుతూ దానికి అందిని కట్టాలా అన్ని నీ బాధ్యత అంటే సేవకుడు అనేవాడు ఎట్లా ఉండాలన్న విషయము ఆ ఒక్క వచనం నుంచి నే నీ బాధ్యత ఏంటంటే ద్రాక్ష తోటని జాగ్రత్తగా కాపాడుతూ ద్రాక్ష చెట్లని జాగ్రత్తగా కాపాడుతూ దాని ఫలాన్ని నువ్వు తీసుకొని రావాలా జమ చేయాలా ఎందుకంటే యజమానుడు తిరిగి రానే ఉన్నాడు ఇది మన ప్రభువు తన రాకడా సంబంధించిన విషయాలు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన ఈ లోకంలో ఫస్ట్ టైం అడుగు పెట్టినాక తన మరణ భూస్థాపన పునరుదానము ఆరోహణం తర్వాత జరిగిన విషయం మొదలుకొని ఈ రోజు వరకు ఆయన తిరిగి వచ్చేంత వరకు చెప్పబడ్డ ఉపమానం ఇది ఇది స్టోరీయా బైబుల్ కాలేజీ స్టోరీ లాగా చెప్తారు దీన్ని చర్చ స్థలం కూడా స్టోరీ చెప్తారు దిండి స్టోరీ కాదు ఇది ఇది ఒక ప్రవచనమైన ప్రవచనాత్మకమైన విషయం ఇది అంత అంటూ కఠినట్లుంటది ప్రతి విషయం ఇప్పుడు చూడండి ముప్పై ఆరో వచనంలో ముప్పై నాలుగో వచనంలో ఏం జరుగుతుంది యుగ సమాప్తిలో ఈ కాపు కాసేవాల సంగతి ఇక్కడ చెప్పబడింది నీకు చర్చ అధికారాన్ని అప్పగిస్తే నీకు చర్చ అప్పగిస్తే నువ్వు దాని ఫలాన్ని తీసుకురాకుండా ఏం చేసినావు అని ఇక్కడ చెప్పబడుతుంది చూడండి పండ్ల కాలము సమీపించినప్పుడు పండ్లలో తన భాగము తీసుకొని వచ్చుటకు ఆ కాపుల యుద్ధకు తన దాసులను పంపగా ఇప్పుడు విషయం అర్థం చేసుకోండి ఇన్నిసార్లు నేను మీకు ఈ విషయం జ్ఞాపకం చేసిన నీకు కాపులు ఉన్నారు దాసులు ఉన్నారు క్రైస్తవ సంఘంలో ఒక గుంపు కాదు రెండు గుంపులు కాదు నాలుగు గుంపులు కనిపిస్తూ ఉంటాయి ఎప్పుడు కానీ మొదటి మూడు గుంపులు లోపలనే ఉంటాయి కానీ నాలుగవ గుంపు ఎప్పుడు బయట ఉంటుంది చూడండి తోట లోపలుంది అంజురపు చెట్లున్నాయి అంటే సంఘానికి సాదృశ్యం చెట్ల ఫలము గొప్ప జనానికి సాదృశ్యం అంజురు అంగూరు పండ్లు గొప్ప జనానికి సాదృశ్యం కాపులు దాని తర్వాత దాసులున్నారు అయితే దాసులు బయట నుంచి వస్తున్నారు ఈ విషయం ఎప్పుడూ అర్థం చేసుకోండి దాసులు ఎప్పుడు లోపల లేరు అయినా దేశాంతరం పోయి తన దాసులని పంపించండు ఎక్కడికి కాపుల దగ్గరికి కాపులు ఎవరు యాజకులు దాసులు ఎవరు ప్రవర్తలు యుగ సమాప్తిలో కూడా అది ఒకటే రీతికి ఉంటుంది ఇది పాత నిబంధన కాలంలో చెప్పబడ్డ వాక్యం కాదు కృత నిబంధన కాలంలో చెప్పబడ్డ వాక్యం ఇది కాబట్టి కాపులు అన్నప్పుడు యాజకులు ఇవాంజలికల్ ప్రీస్ అంటారు వీళ్ళది ఇవాంజలిస్ అంట లేక సువార్థికులు సువార్త పనిచేసే వాళ్ళు లేక యాజకులు అంటే యాజక ధర్మాన్ని నిర్వర్తించే కానీ దాసులు అంటే ఎప్పుడైనా గానీ వాళ్ళు ప్రవక్తలే ఈ విషయం అర్థం చేసుకోండి కాపులు వేరే దాసులు వేరే ఈ ఉపానంలో మనం ఎప్పుడు చూడలేదు ఎక్కడ చూడం సరే దేవుడు మనకి ఎంతో చూపించాను ఒక ఎనిమిది సంవత్సరాల క్రితం నుంచి అన్ని విషయాలు చూపిస్తుంది కానీ క్రైస్తవ సంఘంలో వీటిని చూడలేని చేతిలో బైబుల్ స్టడీస్ ఉంటాయి కానీ బైబిల్ స్టడీస్ లో వీటిని ధ్యానించారు బైబుల్ రీడింగ్ చేస్తారు కానీ స్టడీ చేయరు రీడింగ్కి స్టడీకి తేడా అదే కదా న్యూస్ పేపర్ రీడ్ చేస్తారు టెక్స్ట్ బుక్స్ స్టడీ చేస్తారు న్యూస్ పేపర్ రీడ్ స్టడీ చేస్తారు ఎవడన్నా చెయ్యడం పొద్దున్నే కాఫీ దాక్కుంటా అట్లా హెడ్లైన్స్ తీసి పడేసిపోతారు ఆ సాయంత్రం కల్లా చెత్త కానీ బుక్స్ స్టడీ చేస్తాం బైబుల్ స్టడీ చేస్తాం కాబట్టి అందుకే కొన్నిసార్లు మనం కంపేర్ చేసుకుంటాం ఒకవేళ నీకు ఆ రీతిగా అర్థమైందా లేదా ఒకవేళ నేను అర్థం చేసుకుంది కరెక్ట్గా ఉందా లేదా అని క్రాస్ చెక్ చేసుకోవడానికి మనం ఇక్కడ కూర్చున్నాం అంతేగా ఆరాధన సమయం కాదు ఒక రీతిగా ఆరాధననే మనం ప్రభుత్వం ఆరాధిస్తున్నాం కానీ ఇది క్రాస్ చెకింగ్ స్టడీ అంటే మనం ఒకరు ఒకరు హెచ్చరించుకోవడం ఇవి చెప్పబడిన వాక్యాలు కాబట్టి ఒకరినొకరు మనం హెచ్చరించుకోలేము వీటి ద్వారా కొంత కష్టతరమే ఫస్ట్ టైం విన్నప్పుడు ఇవి చాలా కష్టతరంగా ఉంటాయి అర్థం చేసుకోవడానికి ఫస్ట్ టైం చెప్పినప్పుడు ఈ వాక్యాలు అర్థం కావు క్రమేణా అర్థమైతే ఎందుకంటే పసిపిల్లల్లాగా పాలు తాగే వాళ్ళకి ఒకేసారి గట్టి పదార్థాలు ఇస్తే వాళ్ళు ఎట్లా నమ్మలగలరు ఎట్లా వృద్ధాప్యం వచ్చినా కూడా పసిపిల్లలాగానే ఉండే క్రైస్తవ జీవితంలో మన కాలంలో ఉంటున్నాం మనం కాబట్టి నాకు అంతా తెలుసు ఇంకా పాల్గొడు చదువుతాడు అన్నట్టు నాకు అంతా తెలుసు అంటే నీకు కాబట్టి పండ్ల కాలము సమీపించినప్పుడు పండ్లలో తన భాగము తీసుకొని వచ్చటకు ఆ కాపులో ఎద్దకు తన దాసను పంపగా కాబట్టి చూడండి కాపులు సేవకులు వాళ్ళ కాపు దేవుని సన్నిధికి తీసుకొని రావాల యుగ సమాప్తికి ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం ఈ రోజులలో కాపుని తీసుకుంటా సిద్ధపరచకుండా వాళ్ళు ఇంకేదో సిద్ధపరుస్తున్నారు అందుకు ఏమంటాం దుష్టత్వంలో క్రైస్తవ జీవితం క్రైస్తవ జీవితం ఎందుకు ప్రపంచమంతట దుష్టత్వంలో పడిపోయిందంటే ఆయన కొరకు కాపు సిద్ధపరచాల్సింది పోయి వాళ్ళ కాపుని సిద్ధపరచుకుంటున్నారు వాళ్ళ రాజ్యాలు కట్టుకుంటున్నారు వాళ్ళ అంతస్తులు కట్టుకుంటున్నారు వాళ్ళు ఆడంబరంగా జీవిస్తున్నారు ప్రపంచం అంతటా ఒక వ్యక్తి ఒక పాసర నుంచి మనం ఎప్పుడు చెప్పలేదు ఇంతకాలం కాబట్టి ప్రపంచం అంతటా ఇదే ఆత్మ ఏందా ఆత్మ గెహాజీ ఆత్మ గెహాజీ ఏం సంపాదించుకున్నాడు ఎలిషా ఎలియా తర్వాత అటువంటి అభిషేకం ఎలిషా మీదకి వచ్చింది ఎలిషా తర్వాత గెహాజమితికి రావాల్సింది కానీ అక్కడికి ఆగిపోయింది గెహాజమితి కంపల్సరీ వచ్చాడు ఆ ఆత్మ గెహాజీ గొప్ప సేవకుడు అయ్యాడు కాని గెహాజీ చూసింది ఏంది ఐశ్వర్యాన్ని చూసాడు పన్నెండు మంది శిష్యులు ఏం చూసింటారు అద్భుతాలు చేసారు కదవల్ సేవ జీవితంలో దేవుడిని అభిషేకం పొందుకున్నారు అద్భుతాలు చేసింటారు పరలోకంలో మీ సంతోషము పరిపూర్ణమని దేవుడు వాళ్ళకి వరం కూడా ఆజ్ఞ కూడా కానీ ఇష్కర్యోత్ యూధ ఏం చేసిండు ఐశ్వర్యాన్ని ఆశ్రయించి కాబట్టి యుగ సమాప్తిలో గెహాజీ ఆత్మ లేక ఇస్కర్యోత్ ఆత్మ ప్రపంచమంతటా మతపరమైన జీవితంలో విలయ తాండవం వాడుతుంది ఒక రీతి ఒక దిక్కు ఈ ఆత్మలుంటే ఇంకొక దిక్కు యజబెల్ ఆత్మ ఉంది అంత అపవిత్ర క్రైస్తవ సంఘంలో అపవిత్రత ఎక్కడ చూసినా మనకి కనిపిస్తూ ఉంటది ఎక్కడ చూసినా భయంకరమైన అపవిత్ర హైదరాబాద్ సిటీలు డివోర్స్ రేట్స్ ఎక్కువ క్రైస్తవ సంఘాలలో ఉన్నాయి హైయెస్ట్ రేట్స్ సరే మనం ఆ చర్చిల పేర్లు చెప్పాం కాబట్టి మనకు వాళ్ళతో వ్యతిరేకం లేదు కానీ ఇది ఒక స్థలానికి సంబంధించింది కాదు కదా ఇది ప్రపంచం అంతటా జరుగుతుంది యుగ సమాప్తికి వచ్చినప్పుడు కాబట్టి ఎక్కడ ఉంది కాపు ఎక్కడ ఫలిస్తున్నాం మీరు అనుకోవచ్చు గంభీరంగా పబ్లిక్ మీటింగ్స్ అయితేనే బ్రదర్ లక్షల లక్షల ప్రజలు ప్రభుత్వం నమ్ముకుంటున్నారు చూడండి కళ్ళకు కనిపించడి అన్ని సత్యం అనుకోద్దు మనం ఆల్ దట్ లిటరసీస్ నాట్ గోల్డ్ అంట ఇంగ్లీష్ లో పైకి భక్తి కానీ దాని శక్తిని ఆశ్రయించని వారు అని వాక్యం ఉంది సంబంధించిన ప్రవచనం అది వారు పైకి భక్తి గలవారే కానీ పాటలు పాడతారు వర్షిప్ చేస్తారు ఉపవాసాలుంటారు గంటలు గంటలు మోకాళ్ళ నిండుతారు కానీ శక్తిని ఆశ్రయించిన వాళ్ళు ఏం సంపాదించుకుంటున్నారు వాళ్ళ ప్రార్థనలు అన్ని క్షేమైన ఆహారం కొరికే చర్చికి ఎందుకు పోతావు అంటే నాకు ప్రమోషన్స్ కావాలా నాకు ఉద్యోగాలు కావాలా పెళ్లిలు కావాలా పిల్లలు కావాలా ఇల్లు కావాలా ఆస్తులు కావాలా ల్యాండ్స్ కావాలా ఇల్లు కన్స్టర్ కావాలా ఇవే ప్రార్థనా ఏ చర్చకనే పోండి ఎవర నైన్టీ ఫైవ్ టు నైన్టీ నైన్ పర్సెంట్ ఇవే ప్రార్థనాంశంలు మీరు చర్చి నుంచి ప్రార్థనా అంశం వస్తాయి చిటిలు లెటర్స్ చూడండి లెటర్స్ ఇవన్న ఉంటాయి రోగాల గురించి అన్నీ ఉంటాయి ఇంతకంటే వేరే ఏముండవు నేను దేవుని అందు ఎదగాల దేవుని వాక్యంలో బలపడాలా దేవునికి గొప్ప సేవనం చేయాలా అనేకలనే దేవుని నడిపించాలా అని ఏమైనా వస్తాయి ప్రార్థనాంశం ఎక్కడగా అనిపించవు ఎక్కడుంది ఫలం కాబట్టి ఆయన ఫలము ఈ యాచకులు తీసుకొని రారు ఈ వాక్యం చెప్తుంది చివరి కాలంలో మళ్ళీ ఎవరు తీసుకొస్తారు ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి కాబట్టి వాళ్ళు దాసులను పంపించినప్పుడు దాసులని వీళ్ళు ఏం చేశారంట చూడండి ఉపాన్ రీతిగా చెప్తుండీ ఇది దాసులు అంటే బాగా దాసుకోండి కాపులు అంటే యాజకులు లేక లీడర్స్ ప్రీస్ లీడర్స్ లేక ఎల్డర్స్ అంటారు ఇంగ్లీష్ లో లేక అథారిటీస్ అంటారు ఇంగ్లీష్ లో అధికారం గలవారు అందరూ తేళ్లతో పోల్చబడి బైబుల్లో మతపరమైన యాచకత్వం కోలి కోరిన వాళ్ళందరూ సర్పంతో పోల్చిపోయి అందుకే మన బాప్సమి యోహాన్ని మత రెండవ అధ్యాయంలో చూస్తాం సర్ప సంతానమా అని వాళ్ళని ఎవరిని ప్రీస్లని పట్టుకొని యాచకులను పట్టుకొని శాస్త్రులను పరిసెలను పట్టుకొని సర్దుకలను పట్టుకొని సర్ప సంతానమా రాబు ఉగ్రతను గురించి మీకు బయలుపరిచిన వాడు ఎవడు ఇదిగో ఇప్పుడే చెట్టు మొదల గొడ్డలి పెట్టబడింది దాన్ని నరకడానికి సిద్ధపరచబడింది మీకు ఎవరు చెప్పిండ్రు త్వరలో చెట్టు నరకబోతుంది నరకబడబోతుంది అని నీకు ఎవరు చెప్పింది చెట్టు దేని సంబంధించింది మతపరమైన జీవితానికి సంబంధించింది క్రైస్తవులకు సంబంధించింది మనుషులకు సంబంధించింది చెట్లు అటుపోయిన వారం నుంచి మనం చూసినాం కదా చెట్లకు సంబంధించింది గడ్డికి సంబంధించింది అంత గొప్ప సంబంధించింది కదా భూమి గొప్ప సంబంధించింది కాపులు ఎట్లా తయారైనరు కాపులు అంటే రెండు గుంపులవి సర్పంపులు తేళ్లు కలిసిన గుంపు అది కాపుల గుంపు ఆ కాపుల గుంపు ఎట్లుందో చూడండి ఇప్పుడు ఆ కాపులు అతని దాసులను పట్టుకొని ఒకని కొట్టిరి ఒకని చంపిరి మరి ఒక రాళ్ళు రూబిరి ఇవి జరిగినాయి గతంలో ఒకరిని కొట్టిండ్రు ఒకరిని చంపిన్రు ఒక మీద రాళ్ళు అంటే ఉమా చెప్తున్నాడు పాత నిబంధన కాలం అంతా మతపరమైన చెప్పాలంటే క్రైస్తవులు లేక ఇస్సాయిల్ పదలు కాలంలో ఇస్సాయిల్ ప్రవక్తలని చంపినారు రాళ్లతో కొట్టిండ్రు చిత్ర చేసేరు ప్రవక్తలను రెండు సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు అంటే మొదటి దశాబ్దం మొదలుకొని ఈ రోజు వరకు ఎంతమంది దేవుని బిడ్డలను దేవుని సేవకులని కఠినంగా చనిపోయి నేను చర్చి హిస్టరీ చదువుతుంటే ఇప్పుడు మనం టూ థౌజండ్ ఉన్నాం కదా థౌజండ్ నైన్టీ ఇయర్స్ నుంచి థౌజండ్ నైన్టీ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ నేను చూస్తున్నా అంటే మన ప్రభు చనిపోయి తిరిగి లేచి వెళ్లిపోయాక శిష్యుల సేవ ఆరంభించిన ఐదు సంవత్సరాల తర్వాత అంటే ఫైవ్ హండ్రెడ్ తర్వాత మహమ్మద్ ప్రవక్త పుట్టడము మహమ్మద్ ప్రవక్త పుట్టిన నుంచి కాలం మొదలుకొని అంటే సిక్స్ హండ్రెడ్ బీస్ ల పుట్టినాయి సిక్స్ సారీ ఏడీ సిక్స్ హండ్రెడ్ ఏడీ పుడితే అక్కడ నుంచి నాలుగు సంవత్సరాలు ప్రపంచాన్ని అంతా చిందర అప్పటికే క్రైస్తవర్తం అంతా విస్తరించింది ప్రపంచం అంత అంతా క్రైస్తవర్తం విస్తరించింది విస్తరించినాక ఎంత భయంకరంగా క్రైస్తవులను హింసించిండో ఆ నాలుగు వందల సంవత్సరాలు అంతా ఆ చరిత్ర చూసిన గత రెండు వారాల నుంచి నేను చదువుతున్న పుస్తకం దాని తర్వాత ఆల్మోస్ట్ టూ థర్డ్స్ యూరోప్ అంతా వాళ్ళు కబ్జ చేసుకున్నారు చంపాలా దోచుకోవాలా చంపాలా దోచుకోవాలా ఎంతో మంది క్రైస్తవులు లక్షలాది క్రైస్తవులు చంపేరు అవన్నీ జ్ఞాపకానికి వచ్చినప్పుడు ఈ వ్యాఖ్యలన్నీ అప్పుడు ఆల్రెడీ నెరవేరినాయి ఇప్పుడు ఫైనల్ ఇది ఫైనల్ అంటే దీన్ని ఏమంటాం ముగింపులో ఉన్నాము ప్రపంచమంతటా ఇది నెరవేరాల్సిందే ప్రతి దశలో పాత నిబంధన కాలంలో ఇసల్ చంపేరు దేవుడి బిల్ని క్రత నిబంధన కాలంలో ఇంకొక మతస్తులు చంపుతున్నారు కానీ యుగ సమాప్తికి మనం ఉన్నాం ఇప్పుడు ఇప్పుడు ఎవరు చంపుతున్నాడు నీలో ఉన్నవాడే చంపుతున్నాడు నేను అది మనం చూస్తున్నాం నీ పక్కనున్న వాడే నేను అప్పగిస్తున్నాడు అనేకులు అభ్యంతరపడి ఒకరిని ఒకరు అప్పగించుకుంటున్నాడు ప్రభు అనేకుల అభ్యంతరపాడి చర్చిలోనే ఒకరిని ఒకరు అప్పగించుకుంటాడు వాక్యం కాబట్టి ఇక్కడ కాపులు ఏం చేస్తున్నారు యాచకులు ఏం చేస్తున్నారు ప్రవక్తలను చంపించారు నేను నీకు ఎన్నిసార్లు యాచకుడు ప్రవక్తని చంపించడము ప్రవక్తని కొట్టడము ఎన్నో కేసులు చూపిస్తాడు బైబుల్లో రాజలా గ్రంథంలో చూస్తాం మనం ఎన్నో కథలు కానీ దేవుడు ఎప్పుడు కూడా యాజకులతో మాట్లాడటం మనకు కనిపించదు దిలీప్ బ్రదర్ అప్పుడప్పుడు మెసేజెస్ పంపిస్తాడు దిలీప్ బ్రదర్ బీదర్లు ఉంటాడు కదా బీదర్ నుంచి ఎస్ఎంఎస్ పంపిస్తాడు అప్పుడప్పుడు యాజకులతో ఎప్పుడు మాట్లాడేది కదా దేవుడు అన్ను అన్న ఒకసారి వాక్యాలు విన్నాడు అంట ఆయన ఒక రెండు వారాల మెసేజ్ పంపించింది మళ్ళీ సమయల్ తను కదా సమయల్ యాజకుడే కదా అని ప్రశ్నిచ్చింది దిలీప్ అట్లాంటి ప్రశ్నలు బాగా ఇస్తాడు ఆల్మోస్ట్ వారానికి ఒక ప్రశ్న ఇస్తాడు స్ట్రాంగ్ ఉంటుంది ప్రశ్న నేను ఇమీడియట్లీ జవాబు ఎందుకంటే నేను కూడా పరిశీలించుకోవాలి కదా నేను నిజంగా చెప్పినా సరే అంత టైం ఉండదు అక్కడెక్కడో పోయి కొన్ని వందల మెసేజ్లు ఉన్నాయి అవన్నీ ఎక్కడ వెతికి ఏ మెసేజో దిలీప్ని అడగాలన్న మళ్ళీ ఏ మెసేజ్ అని మళ్ళీ పోయి వెతికి విని అంత టైం ఎక్కడ ఉంటుంది గంట గంట అని ఉంటుంది వాక్యాన్ని వెతికి ఏ కాంటాక్స్లో ఏం చెప్పిన నేను చేసుకోవడానికి కష్టం కదా కానీ ఇమ్మీడియట్లీ దేవుడు తలంపిస్తాడు ఎందుకంటే నువ్వు నీ గొప్పతనం గురించి చెప్పించుకోంట్లేదు నీ గొప్పతనం చూపించుకుంటలేదు ప్రభావకులు నేను తప్పు చెప్తే దాన్ని నేను సరి చేసుకోవాలా టైం ప్రకటించినప్పుడు కరెక్ట్ గా ప్రకటించాలా ఉదాహరణకి పోయిన వారము మనం ముగించుకున్నప్పుడు గడ్డి గురించి మనం ధ్యానించాం గడ్డి అంతా గొప్ప జనం పచ్చ గడ్డి అంతా గొప్ప జనం కానీ అడవి గడ్డి అనగానే అది మళ్ళా సర్పంగా పీర్లకి సాదృష్టం అది అది మిస్టేక్ చేసిన నేను పోయిన వారం నాకు తెలుసు జ్ఞాపకం ఉంది అటుపోయిన వారం కాని ఆదివారం నేను ఉదయం లేసి ఐదు గంటలకే లేచిన నేను ఆ రోజు లేచి ధ్యానిస్తా ఉంటే నాకు అప్పుడు జ్ఞాపం వచ్చింది అడవి అడవి గడ్డికి పచ్చగడ్డికి తేడా ఉంది అక్కడ ఆ వాక్యం మనం చూసుకున్నప్పుడు అడవి గడ్డి తర్వాత పొదలు ఉన్నాయి అంటే చిన్న చిన్న పొదలు అప్పుడు పొద విభజన సాదృశ్యం అయితే అడవి గడ్డి తేళ్లకు సర్పంలకు సాదృష్టం ఉంటుంది ఎందుకంటే అది అడవిది అది అడవి అంటే క్రూరమైనది స్థలము అక్కడ ఉండే గడ్డి చాలా క్రూరంగా గడ్డి దాని బ్లేడ్ ఆఫ్ గ్యాసెస్ చాలా పెద్దగా ఉంటాయి కాబట్టి అవి సర్పంలో తెలక సాదృశ్యం కాబట్టి వాటి అన్నిటికీ శిక్ష అన్న విషయాన్ని అక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలా కానీ పోయినవారం నేను అటుపోయిన వారం నేను అది కంప్లీట్ చేయలేక నా మిస్టేక్ చేసా నేను అట్లదే కొన్నిసార్లు ఇప్పుడు ఉదాహరణకి సమయాలు యాజకుడే కానీ సమయాలు ప్రవక్త ఆయన యాజక ధర్మాన్ని నిర్వర్తిస్తూ ప్రవక్త లాగా మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఆయన దశ దీన్ని ఇంగ్లీష్లో ఏమంటాం అంటే ట్రాన్స్లేషన్ అంటాం నుంచి ప్రవచ్ ప్రవక్త దశకి ట్రాన్స్ఫార్మ్ కావడం క్రైస్తవ జీవితంలో మనం కూడా అంతే అందుకే యాజకులాగా ఉండే మనం అందరము ప్రవక్తల రూపకంగా మారాల ప్రవచన ఆత్మ ప్రవచన వరాన్ని మనం పొందుకోవాలి ఎందుకంటే ప్రవచన ఆసక్తితో ఆపేక్షించమన్నాడు దేవుడు ఎన్నో పొందుకోనికి ప్రయత్నిస్తూ ఉంటాము ఎన్నో దేవ నాకు ఇది కావాలా నాకు అది కావాలా నాకు ఆ వరంగాలో ఈ వరంగా అడుగుతూ ఉంటాం చెప్తాం కాబట్టి వాక్యం కృపవారులు ఇన్ని ఉన్నాయి కాబట్టి నాకు ఈ వరం కావాలా ఆ వరంగల్లో నుంచి ప్రయాసపడుతూ ఉంటాం కానీ అన్నిటికంటే ముఖ్యమైన వారము ప్రవచన వరం అని పౌలే అక్కడ జ్ఞాపం చేస్తాడు అందుకే ప్రవచన వారాన్ని ఆసక్తితో ఆపేక్షించండి అన్నాడు కాబట్టి యాచక ధర్మాన్ని పాటించేవాడికి ప్రవచనవరం చాలా అవసరం ఎందుకపో ఎందుకంటే దేవుడు ప్రవక్తల ద్వారానే మాట్లాడి బైబిల్ అంతా మనం ప్రవక్తలని చెప్పుకోము ఇక్కడ కానీ ప్రవ చెప్పిన ప్రవచనాలు అర్థం కావాలంటే నీకు ప్రవచన వరం అవసరం అందుకు నువ్వు ప్రయాసంతో నువ్వు ప్రార్థించాలా ప్రభా నాకు ప్రవచవరం అవసరం అయినా నాకు అనుగ్రహించి నేను ఇవన్నీ చూడాలా ఎందుకంటే నువ్వు నువ్వు మాట్లాడాలంటే నాకు ప్రవచవరం అవసరం నువ్వు మాట్లాడిన మాటలు నాకు అర్థం కావాలంటే నాకు ఆ వరం అవసరం కాబట్టి ఆ వరాన్ని నాకు అనుగ్రహించి ప్రభు అని ప్రార్థించినప్పుడు ఆయన నమ్మదగిన వాడు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు ప్రభు నాకు భాషలవరం కావాలంటే భాషవరం ఇస్తాడు ప్రభా నాకు స్వస్థతలు కావాలంటే స్వస్థతనికి ఇస్తాడు ఎందుకంటే రోగ రోగికి స్వస్థత అవసరం కాబట్టి ఆయన తప్పక స్వస్థత ఇచ్చే దేవుడు అద్భుతాలు చేసే వరం ఇస్తాడు నాయందు నమ్మికించేవాడు నాకంటే ఇంకా ఎక్కువగా చేస్తాడు అందుకే వింత వింతాలు జరుగుతుంట నువ్వు సేవలు చూస్తాను కదా అనేక ప్రాంతాలలో ఒకడొకడిని బ్లేమ్ చేసుకుంటా ఉంటాడు ఆ టీవీ అందుకే ఆ టీవీ ప్రోగ్రామ్స్ సడబ్బుదే కాదు ఒక పాస్వర్డ్ మీద ఇంకొక పాస్వర్ బ్లేమ్ చేసుకుంటుంటాడు వాళ్ళకి అర్థం కాక నిజంగామైన ఆత్మ ఉంటే ఒకరిని బ్లేమ్ చేసుకుంటాడు ఎందుకంటే సైతానే దివారాత్రులు మన సహోదరుల మీద నేరాలు మోపుతా అంటాడు వాడు వాడి గుణగణం అది నువ్వు పాస్వర్డ్ అని ఎట్లా నేరాలు వాని మీద వీని మీద అంటే నీలో ఉన్నది ఏ ఆత్మ దేవుని ఆత్మనా దుష్ట ఆత్మనా కాబట్టి మనం వాటిని పరిశీలించుకోవాలి అది చాలా ప్రాముఖ్యమైనది నా నన్ను నమ్మిన వాడు నాకంటే విశేషమైన కార్యములు చేస్తాడు అద్భుతాలు చేస్తాడు కాబట్టి వింతలు వింటా ఉంటాం మనం రకరకాల వింతలు వింటా ఉంటాం సరే వాడు కోరుకున్నది ఆయన కోరిక ప్రకారం దేవడానికి ఇచ్చాడు కానీ ఉత్తమమైన కోరుకున్నాడా అది ముఖ్యమైనది ఏది ఉత్తమమైనది స్వస్థపరిచేడదా భాషల వరమా ఏ వరము అన్ని వరాలు ఆగిపోతాయని ఉందా లేదా కొరిత చూస్తాం అన్ని వరాలు ఆగిపోతాయి భాషలవరం ఆగిపోతుంది ప్రవర్చ ప్రవచనాలు నిరర్థక మగును అని కూడా ఉంది చివరికి మిగిలేడిది ప్రేమనే దేవుని యొక్క ప్రేమ అన్న విషయం మనం చూస్తూ కాబట్టి కాపులు ఏం చేస్తున్నారు ఇప్పుడు దాసులను కొట్టున్నారు దాసులను చంపు ఇప్పుడు జరుగుతుంది ప్రపంచం ఇది సంపూర్ణంగా జరిగే కాలంకి మనం సిద్ధమవుతున్నాం ఇప్పుడు ముప్పై వచనంలో మరల అతడు మునుపటి కంటే ఎక్కువ మంది దాసను పంపక వారు వీరిని ఆ ప్రకారమే చేసింది కాబట్టి ముందు పంపించిన వాళ్ళక లాగానే సెకండ్ టైం పంపిస్తే సెకండ్ టైం వాళ్ళని కూడా అక్కడనే చేసిండ్రు చూడండి రెండు సంవత్సరాల నుంచి ఇది నెరవేరుతనే ఉంది అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఎంత మంది దాసులు పంపించినా వాళ్ళని ఆ ప్రకారమే చేసిరి తుదకు నా కుమారుని సన్మానించేదానుకొని తన కుమారుని వారి యుద్ధకు పంపాను కాబట్టి ఆత్మ దశతో అర్థం చేసుకునే ప్రయత్నించండి ఒక దశలేమో మన ప్రభువే ఆ కుమారుకి సాదృశ్యం యజమానుడు తండ్రికి సాదృశ్యం ఇవన్నీ చీన పరంగా యుగ సమాప్తి ఈ కుమారుడు ఎవరు విషయం అర్థం చేసుకోవాలా గొప్ప కాబట్టి తుతకు ఆ కుమారుని సన్మానించదని తన కుమారుని వారి యొక్కకు పంపాను ఆయన ఆయనను ఆ కాపులు కుమారుని చూచి ఇతడు వారసుడు ఇతన్ని చంపి ఇతని స్వాస్థము తీసుకుందము రండని తమలో తాము చెప్పుకొని అతన్ని పట్టుకుని ద్రాక్ష తోట వెలుపట పడవేసి చంపిరి కాబట్టి ఆ ద్రాక్షట యజమానుడు వచ్చినప్పుడు ఏం చేస్తాడు సరే ఇవన్నీ చూడండి ఏసు ప్రభుని ఏరితిగా వాళ్ళు చంపినో యుగ సమాప్తిలో గొప్ప ఈ కా ఈ కాపర్లు చంపుతారు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఇది చెప్పడం కష్టం వినడం కష్టం అర్థం చేసుకోవడం కష్టం దాన్ని ఏరితిగా కంపేర్ చేసుకుంటాం పీనుగా ఎక్కడ గద్దలు అక్కడ పోగనని మన ప్రభు జ్ఞాపకం చేసి పీనుగా ఎక్కడ ఉండునో గద్దలు అక్కడ పోగవునన్నాడు కాబట్టి వీళ్ళందరూ వీళ్ళని గొప్పజనని ఏనితిగా వాళ్ళని దోచుకుంటారన్న విషయం ఇక్కడ చెప్పబడింది వీళ్ళు బలవంతంగా పర్లోక రాజ్యాన్ని సంపాదించుకోవడానికి ప్రయాసపడుతున్నారు కాపులు మతపరమైన యాజకులు బలవంతంగా పర్లోక రాజ్యంలో దూరడానికి ప్రయత్నిస్తున్నారు దాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కానీ ఎట్టి పరిస్థితుల్లో నీ బలంతో నువ్వు ఎట్టి పరిస్థితిలో నీ బలంతో ఎట్టి పరిస్థితి నువ్వు పర్వ రచల్లో ప్రవేశించలేవు నీ స్వనీతితో నీ సొంత శక్తితో ఎట్టి పరిస్థితిలో పర్వలో ప్రవేశించలేవు ఇది వాళ్ళకి అర్థం కాదు ఎంత చెప్పిన సమర్థించుకుంటావు కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వచ్చినప్పుడు ఇది రెండవ రాక సంబంధించింది ఆ కాపులు ఆ కాపులను ఏమి చేయును అనను కాబట్టి దుష్టులైన ఆ కాపులను ఏమి చేయును అందుకు వారు అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు ఆ దుర్మార్గులను కఠినంగా సమహరించి కాబట్టి కాపులను సంహరిస్తాడు అంటే శాశ్వతంగా నరకానికి పోతారు కఠినంగా శిక్షిస్తాడు అన్న విషయాన్ని మాట్లాడుతున్నాడు అక్కడ దాని అసలైన విషయం ఇప్పుడు చూడండి వాటి వాటి కాలమందు తనకు పండ్లను చెలించునట్టి ఇతర కాపులకు ఆ ద్రాక్ష తోట గుత్తాకిచ్చునని ఆయనతో కాబట్టి ఒక కాపుల నుంచి గుంజుకొని వాళ్ళని హింసి వాళ్ళని సంహరించి దాని ఎవరు దాని ఫల దాని ఫలమును ఎవరు తీసుకొస్తారో వాళ్ళకి అప్పగిస్తాడు ఇది విగ్రహ సమాప్తిలో జరిగాడు కాబట్టి ఫలించకపోతే నిన్ను సంహరిస్తాడు నిన్ను శాశ్వతంగా నడకానికి పంపిస్తాడు నువ్వు ఫలించే వాడవైతే దాన్ని నీకు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి గుంజుకొని ఫలము ఇచ్చే వారికి దని అప్పగిస్తాడు మనం ఈరోజు అంతా చూసినాం ప్రపంచం వద్ద అదే జరుగుతుంది ను ఫలించడం మానేస్తే అది వేరే వానికి వెళ్ళిపోతుంది వేరేవాడు దాని ఫలాలను తీసుకు కాబట్టి మనం మటుకు ఫలాన్ని తీసుకొచ్చే సేవకుల్లాగానే తయారు కావాలా ఈ లోకం మీద ఆశ పెట్టుకోవద్దు ఈ లోకంలో ఏదో సంపాదించుకోవాలా ఆస్తులు అంతస్తులు కట్టుకోవాలా ఆడంబరంగా జీవించాలా వ్యక్తిగత గుర్తింపు కొరకు ప్రయాసపడాలా అన్నది వద్దు నీకు అసలు గుర్తే అది వద్దు నేను ఒక గొప్పవాణ్ణి నేను ఒక స్పెషల్ సెలవుని అనుకోవడమే వద్దు ఎందుకంటే అది పాజిటివ్ సైకాలజీ పాజిటివ్ సైకాలజీలో ఇవన్నీ చెప్తారు నువ్వు చాలా ఇంపార్టెంట్ నువ్వు చాలా విలువగలవాడవు ఇవన్నీ ఇటువంటి సైకాలజికల్ థాట్స్ అన్ని పాజిటివ్ సైకాలజీ లోకం నుంచి అవన్నీ క్రైస్తవ సంఘంలోకి వచ్చేసినాయి కానీ ఇవన్నీ మనల్ని దేవునించి బహు దూరంగా తీసుకుని నీలో అహాని నింపుతుంది నీలో గర్వాన్ని నింపుతుంది నీలో అతిశయాన్ని నింపుతుంది ఇటువంటి సైకాలజీ కాబట్టి మనకు అటువంటిది అవసరం లేదు మనము తగ్గించుకోవాలనుంది వాక్యం అహా హెచ్చించుకోవాలని లేదు ఈ పాజిటివ్ సైకాలజీ నిన్ను హెచ్చింపజేస్త నువ్వు చాలా ప్రాముఖ్యం గలవాడు నువ్వు చాలా ఇంపార్టెంట్ ఈ లోకంలో ఈ దేశంలో అని అది పాజిటివ్ సైకాలజీ చెప్తే మన ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెప్తున్నాడు తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును కాబట్టి మనకి పాజిటివ్ సైకాలజీ అవసరమే లేదు కాబట్టి పర్లోక రాజ్యము ఏ రీతి దాని ఫలంలను ఫలింపలేని స్థితిలో ఉంది కాపులు దాని ఫలంలను తీసుకురాని స్థితిలో ఉంది కాబట్టి ఆయన వచ్చే టైంకి ఫలము లేదు ఆ పాయింట్ ఒకటి మనం అర్థం చేసుకోవాలా అందుకే మూరల తీర్పు ఆయన తీర్పు శిక్ష అందుకే ఆయన వచ్చే టైంకి పర్లోక రాజ్యము ఫలభరితంగా లేదు అందుకే మనం ఒక పాట పాడుతా ఉన్నాం కొంతకాలం కిందట అందాల ఉద్యానమా ओ क्रैस्व संगमा अंदा लुद्यान वनम क्रैस्तव संगमा पुष्पीचले का फलींचा पुष्पीचले का, का फलींचा मोड़ी मिखिलनीली वो मोड़ी मिखिल वो బట్టి ఈరోజు క్రైస్తవ జీవితము కనిపించచ్చు మీకు బయటికి గంభీరంగా ఉన్నట్లు కానీ అందులో ఫలం లేదు కారు ద్రాక్షాలే కనిపిస్తున్నాయి కానీ అసలైన ద్రాక్షలు లేవు వాడిపోతున్నాయి అటుపోయిన వారం చూసినా మనం అకాలంలో పడిపోతున్నాయి వాటి ఫలంలు అకాలంలో రాలిపోతున్నాయి ఆ చెట్ల ఫలంలు పుష్పములు కాబట్టి ఫలించలేని స్థితిలో ఉన్నది క్రైస్త సంఘం ఎందుకు ఆడంబరమైన జీవితం ఐశ్వర్యమైన జీవితాన్ని ఆశ్రయించింది కాబట్టి కానీ మన ప్రభు బోధకి అది వినోదం కాబట్టి నాకేమి కాదు నేను సంపూర్ణంగా ప్రభుని నమ్ముకుని నేను ఎత్తబడతాను నేనే శ్రమ చుడను అనేసి ధీమాగా ఉండి ఐశ్వర్యం సంపాదించుకుంటున్నాను అందుకే ఈ ర్యాప్చర్యాప్చర్ బోధకులు లేక ర్యాప్చర్ కల్ట్ విశ్వాసులు అందరూ ఐశ్వర్యాన్ని సంపాదించుకుంటాడు ప్రపంచం అంతటా నాకేం కాదు నేను ధీమాగా ఎథబడతాను శ్రమలు నేను శ్రమను చూడనే చూడను అని ఎథబడతాం అని ధీమాగా అనుకుంటాను అటువంటి బోధనే లేదు బైబుల్ అంతటా ఎక్కడ కూడా ఎవరు చూపించలేదు ఇన్ని సంవత్సరాల నుంచి మనం వాళ్ళని అడుగుతున్నాం ఎవరు చూపించలేదు అటువంటి బోధన కాబట్టి ఇదంతా చివరికి ఆ ర్యాప్చర్ కల్టికి సంబంధించిన విషయాన్ని మనం దేవుడు చూపిస్తుంటాడు క్రైస్తవ సంఘము ఒక పెద్ద కల్టిలాగా తయారైందన్న విషయాన్ని మనకి ప్రభు మాట్లాడుతాడు కాబట్టి మనము మొదటి బూరకు సంబంధించిన విషయాలు ధ్యానించినప్పుడు మొదటి బూరలో ఏం జరిగింది అన్నప్పుడు ప్రకటన గ్రంథము ఎనిమిదవ అధ్యాయంలో దాని మనం ధ్యానించడం పోయిన వారం వరకు పదహారు గంటలు పట్టింది దాన్ని ముగించుకోవడానికి ఒక్క బూర ధ్వనికి సంబంధించిన విషయాలు ధ్యానించడానికి ఎనిమిదవ అధ్యాయము ఏడవ వర్షంలో మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తంతో మిళితమైన వడగడ్లను అగ్ని కొట్టి భూమి పైన కాబట్టి ఇక్కడ అగ్ని ఉంది అన్న విషయానికి జ్ఞాపం చేశాడు మొదటి బూర ఊతినప్పుడు అగ్నిగా అనిపిస్తుంది అని చెప్పిండు దాని తర్వాత అందువలన భూమిలోని మూడవ భాగము కాలిపోయేను చెట్లలో మూడవ భాగము కాలిపోయేను పచ్చగడ్డి అంతయు కాలిపోయాను కాబట్టి మొదటి బూర ఊదినప్పుడు ఆయన కోపము రగులుకున్నది అగ్ని అన్నప్పుడు ఆయన కోపానికి సాదృష్టం కాబట్టి గొప్ప మీద ఆయన కోపము తగిన రెండు గుంపుల మీద కూడా ఆయన కోపము రగులుకుంది అనే మనం గనించాం అర్థమైన వారం వారు ఈరోజు మనము పగనాడు గందాము ఎనిమిదవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వర్షాలు చూసుకుంటాము క్లుప్తంగా చూసుకొని వచ్చేవారము బహుధీరంగా మనం ధ్యానిస్తాం ఒక ఇంట్రొడక్షన్ లాగా చూసుకోకపోతే ఇవి కష్టం అర్థం కావడం కాబట్టి క్లుప్తంగా వాటిని సరిగా అర్థం చేసుకునే ప్రయత్నిస్తాం దాని తర్వాత విశదీకరించి చూసుకోవడానికి ప్రయత్నిద్దాం ఎనిమిదవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వర్షాలలో ఏముందంటే రెండవ దూత ూర ఓదినప్పుడు అగ్నిచేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రంలో పడవేయబడెను అందువలన కాబట్టి చూడండి పెద్ద కొండ ఒకటి ఉంది మండుచున్న పెద్ద కొండ అగ్నిచేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రంలో పడవేయబడెను ఇది కొండ వంటిది అనే ఉంది కాని కొండ కాదు అన్న విషయం అర్థం చేసుకోవాలి ఇంగ్లీష్ అయితే గ్రేట్ మౌంటైన్ అని ఉంది తెలుగుల కొండ వంటిది అని అంటే దాని ఆకారము కొండలాగా ఉంది కానీ అది నిజంగా కొండ కాదు అని చెప్పబడుతుంది కొండ అన్నప్పుడు దానికి సంబంధించిన విషయాలు అర్థం చేసుకోవాలంటే జేమ్స్ట్రాంగ్ నంబర్స్ అవసరం మనకి జేమ్స్ట్రాంగ్ నంబర్స్ చూడకపోతే అవి మనకి ఎప్పటికీ అర్థం కావు కాబట్టి ఆ నంబర్ సహాయంగా మనం ఈ కొండ దేనికి సంబంధించింది అని మనం ధ్యానించడానికి ప్రయత్నిస్తాం మరోసారి చూడండి రెండవ దూత బూర వదినప్పుడు అగ్నిచేత మంటి చిన్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రంలో పడవేయబడను అందువలన సముద్రంలో మూడవ భాగము రక్తమాయను మూడవ భాగం అంటే చివరిది ఫస్ట్ నుంచి చెప్తలేడు చివరిది నుంచి చెప్తున్నాడు ఫస్ట్ కాబట్టి మూడవ భాగం అంటే గొప్ప జనం మొదటి రెండు భాగంలో సర్పంలు తేళ్లు మూడవ భాగము గొప్ప కాబట్టి ఫస్ట్ గొప్ప గురించి మాట్లాడుతున్నాడు మండు మండుచున్న గొప్ప మండుచున్న పెద్ద కొండ కాబట్టి రెండవ బూర కూడా అగ్ని ఉంది అన్న విషయం అర్థం చేసుకో అంటే ఆయన కోపం ఇంకా ఉంది ఆయన కోపం ఇంకా రగులతోనే ఉంది నేను మీద కొండ మీద అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ ఒకటి సముద్రంలో పడవేయబడను అంటే ఆయన అగ్ని కొండ మీద ఆ కొండ అక్కడి నుంచి కింద పడవేబడింది చూడండి పడవేయబడి పైన ఉన్నది క్రింద పడవేయబడంటే కింద పడవడమే పైన దాన్ని పైన అయ్యరు పైన అయ్యడం అది వేరే దాని అర్థం పడవేయబడనంటే క్రింద గ్రావడమే కాబట్టి పైన ఉన్న కొండ క్రిందికి రావడం ఆ ఒకటి ఫస్ట్ అర్థం చేసుకోవాలా దానికి ముందు కూడా మనం చూసిన మొదటి బూర ఊదినప్పుడు కూడా మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తంతో మిళితమైన వడగండ్లను అగ్నియు పుట్టి భూమి పైన కాబట్టి అన్ని క్రింద పడిపోతున్నాయి అన్న విషయాన్ని అర్థం చేసుకోవాల రెండవ దూత బూర ఊదినప్పుడు కూడా అగ్ని చేత పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రంలో పడవేయబడను కాబట్టి అది కూడా కింద పడుతుంది కొండ సముద్రంలో పడ విబడం ఇది చాలా ఆశ్చర్యకరంగా కొండ సముద్రం తర్వాత ఏం జరిగింది చూడండి అందువలన సముద్రంలో మూడవ భాగము రక్తమాయను కాబట్టి సముద్రంలో మూడవ భాగం అంటే ఏం చెప్పి కదా సముద్రం అందువలన సముద్రంలో మూడవ భాగము రక్తమాయను సముద్రంలోని ప్రాణము జంతువులలో మూడవ భాగము చచ్చెను దాని తర్వాత ఓడలలో మూడవ భాగము మొదటిదేమో రక్తవర్ణం రక్తం కావడము రెండవది చనిపోవడము మూడవది నాశనం కావడం మూడు విషయాలు ఒకటేమో రక్తం కావడము ఒకటి చనిపోడము ఒకటి నాశనం కావడం ఈ మూడు ఒక విషయాల మూడు విషయాల గురించి మనము దీర్ఘంగా ధ్యానించిన ప్రయత్నిస్తున్నాం దానికంటే ముందు ఒకటి నేను మీకు చూపించేసి రోజు వాక్యాన్ని ముగించుకుంటా గొప్ప కొండ ఈ కొండ దేనికి సంబంధించింది సైలెంట్ మోడ్ ఈ యొక్క గొప్ప కొండ దేనికి సంబంధించింది అని మనం ధ్యానిస్తే తర్వాత అవన్నీ దేవుడు మనకి దీనిగా చూపిస్తాడు మొదటిదిగా చూడండి ఈ గొప్ప కొండ దేనికి సంబంధించింది అంటే ఇర్మియా గ్రంథంలో అది చెప్పబడింది ఇర్మియా గ్రంథము యాభై అధ్యాయము ఇర్మియా గ్రంథము యాభై అధ్యాయము ఇరవై ఐదవ అష్టంలో చెప్పబడింది కాబట్టి ఈ గొప్ప కొండ దేనికి సంబంధించింది అని అర్థం చేసుకోవాలంటే మటుకు కంపల్సరిగా ఈ చెప్పబడింది సర్వభూమి నాశన పర్వతమా నేను నీకు విరోధిని ఇదే యహోవ వాక్ కాబట్టి ఇక్కడ ఈ పర్వతం దేనికి సంబంధించింది దేవుడు దానికి విరోధి దాన్ని ఎందుకు పడేసిండి కింద అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా ఈ పర్వతము దేవుని మందిరానికి సాదృశ్యం పర్వతాన్ని నాశనం చేస్తే అసలు అర్థం లేదు ప్రకృతి అర్థం చేసుకోండి దానికి దాన్ని క్రాక్ దాన్ని క్రాక్ చేసి పాలు కొట్టి దాన్ని బ్లాస్ట్ చేసి బాంబులు పెట్టి బ్లాస్ట్ చేసి దానికి అర్థం లేదు కాబట్టి మండుచున్న ఈ పర్వతాన్ని అంటే దేవుని కోపము ఈ పర్వతం మీద రగులు పొంది లేక ఈ కొండ మీద రగులు పొంది దీని దీని పేరే నాశన పర్వతము అని చెప్పబడింది కాబట్ భూమిని నాశనం చేయు నాశన పర్వతము కాబట్టి ఈ ఈ కొండ దేనికి సంబంధించింది నాశన పర్వతము తనతో ఏమంటున్నాడు దేవుడు నేను నీకు విరోధిని ఇదే యహో కాబట్టి దేవుడు ఈ పర్వతానికి విరోధంగా ఉన్నాడు ఎందుకు విరోధంగా ఉన్నాడు నేను నీ మీదికి నా చెయ్యి చాపి శిలపై నుండి నిన్ను క్రిందికి దొర్లించదును ఎందుకు ఎందుకు దొరిస్తాడు చిచ్చు పెట్టిన కొండ వలె ఉండజేదును ఇది చిచ్చులు పెడతదంట కొండ చిచ్చు అంటే ఏం చెప్పండి కొట్లాటలు పెట్టే కొండ ఇది పుల మన భాషలు చెప్పాలంటే పులాలు పెట్టే కొండ కొట్లాటలు పెట్టే కొండ ఇది చిచ్చులు పెట్టే కొండ కొట్లాడుకుంటారు ఎక్కడ చూసినా కొట్లాట్లే ఈ రోజు చర్చెస్ ఎక్కడ చూసినా కొట్లాట్లే ప్రతి ఒక్కరు కొట్లాడుకుంటూనే ఉన్నాడు చిచ్చులు పెట్టిన లోపల కొండ అట్లా తయారైంది కాబట్టి గొప్ప కొండ మతపరమైన క్రైస్తవ జీవితానికి సాదృశ్యం ప్రతి సంఘంలో మంచి వాళ్ళు ఉంటారు ఉండరాని కాదు కానీ చిన్న గుంపు అది కానీ కొట్లాడటోళ్ళు ఎక్కువ మంది కనిపిస్తూ ఉంటారు ఒక్కరినొక్కరు భరించుకోలేరు ఒకరిని చూసుకుంటే భరించలేరు బయటికి ప్రేమగా కనిపిస్తారు కానీ లోపలంతా ద్వేషం ఉంటుంది కొట్లాటలే కొట్లాటలు ఇంకా ఒక దశలో ఎట్లుంటాయంటే అవి ఆ బయటికి ద్వేషం కక్కుకొచ్చి ఒకరి మీద ఒకరు పడుకోడము గుద్దుకోవడము రక్తం పోలీసులు కోర్టు కేసులు ఇవే నడుస్తుంది కాబట్టి ఈరోజు ఈ గొప్ప కొండ ఎందుకు దేవుని యొక్క కోపానికి గురి అది చిచ్చలు పెట్టే కొండ మూలకు గాని పునాదికి గాని నీళ్ళ నుండి ఎవరు తీసుకున్నారు నీవు చివరి చిరకాలము పాడయుందురకాలము పాడయుంటావు ఈ నాశనకర ఈ నాశన పర్వతం కదా ఈ నాశన పర్వతము లేక నాశన కొండ కూడా అది మంచి చిరకాలము పాడయుందును చిరకాలము శాశ్వతంగా చూడండి మతపరమైన జీవితము ఎప్పటికీ కూడా దేవుణ్ణి సన్నిధిలో ఉండలేదు ఎందుకంటే అది ఆచారబద్ధమైంది ఆడంబరంగా జీవించేది శారీరకమైన గుర్తింపు వరకు ప్రయాసపడతాం మతపరమైన ఆచారాలు పండగలు నియమ కథినములు సబ్బాతులు ఉపవాసములు వీటికి చాలా ప్రాధాన్యత ఇస్తుంది అది కాని ఇవన్నీ రాబోవాటి చాయనే కానీ నిజస్వరూపం క్రీస్తులో ఉన్నది క్రీస్తుని పాటించు పండగలు పాటిస్తారు కానీ క్రీస్తుని పాటించదు మతపరమైన జీవితం కాబట్టి దానికి శిక్షా అంటున్నాడు అందుకే పేతు రాష్ట్ర మనం ఎన్నిసార్లు ఈ వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం పేతు మొదటి పత్రిక నాలుగవ అధ్యాయంలో పదిహేడవ వర్షంలో చూడండి ఈ వాక్యాన్ని మనం అనేక సార్లు ఉంటాము పేతురాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేనవ వర్షంలో తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభమ్మగు కాలము వచ్చి ఉన్నది అంటే ఆల్రెడీ వచ్చింది కాబట్టి మొదట తీర్పు దేవుని ఇంటి వద్దకే అని ఇక్కడ వాక్యం చెప్తుంది అందుకే ఈ బూరల తీర్పు అంతా దేవుని ఇంటికి సంబంధించిన విషయాన్ని మనం నేనేస్తూ ఉంటాం బైబిల్ కాలేజెస్ లలో బైబుల్ స్టడీస్ ఇది లోకానికి తీర్పు అని వాళ్ళు ఉదాహరణకి మూడవ భాగము ఓడలు నశించిపోయినాయి అంటే పెద్ద బాంబు పడుతుందేమో సముద్రం మీద వర్తకుల వర్తకం బంద్ దాని తర్వాత మూడవ భాగం చేపలనేది చచ్చిపోతాయి అంటే ఈ రోజు అంతా చాపలు చచ్చిపోతాయి చూడండి ఎక్కడంటక్కడ ప్రపంచంలో సముద్రాల మీద కింద వాళ్ళు బాంబ్స్ టెస్ట్ చేస్తున్నారు న్యూక్లియర్ బాంబ్స్ టెస్ట్ చేస్తున్నారు దాని వల్ల అన్ని చచ్చిపోతున్నాయి లేక సముద్రాలలో ఆ పొల్యూషన్ పడడం వల్ల పాయిజన్ కావడం వల్ల చచ్చిపోతున్నాయి ఇట్లా అన్ని పిచ్చి పిచ్చిగా చెప్తా వాక్యాలవి వాళ్ళు ఇంకా ప్రకృతి సహజంగా చూస్తున్నారు కాని ఇవి ఆత్మీయమైన విషయాలు వాళ్ళు గ్రహించలేదు కాబట్టి మనకు ప్రభు మనకు చూపిస్తుంటే ఇవి ఇవన్నీ ఆత్మీయమైన విషయాలు కాబట్టి వాటి మనం అట్లనే అర్థం చేసుకునే ప్రయత్నించాలి ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ తీర్పు దేవుని ఇంటి వద్దనే ఆరంభ కాలం వచ్చి ఉన్నది అది ఆల్రెడీ వచ్చేసింది ఇప్పుడు సంపూర్తిగా ఆయన పొంది సంవత్సరాల నుంచి క్రైస్తవ సంఘము ఎంతగానో శ్రమలకుండా పోతుంది లక్ష క్రైస్తవులు మరణించడము పిల్లలు స్త్రీలు పెద్దలు అందరూ రకరకాల మతపరమైన జీవితంలో ఉన్న వాళ్ళు మరణించడం జరుగుతుంది కానీ మన టైంలో అది పరిపక్వం చెందాలంటే ఇంకా ఎంతమంది చనిపోవాలంటే ప్రతి ఒక్కరు చనిపోతారు మతపరమైన క్రైస్తవులు అందరూ చనిపోతారు అని అది మనం చూసినాం ప్రకటన గ్రంథంలో ఎన్నిసార్లు మీకు చూపిస్తున్నాం ఒకసారి చూడండి అది ప్రకటన గ్రంథం ఏడవ అధ్యాయము ప్రకటన గ్రంథము ఏడవ అధ్యాయము పద్నాలుగవ వర్షంలో అది చెప్పబడింది తొమ్మిదవ చూస్తే అది ఆ విషయాలు నాకు అర్థమైతే ప్రవచనాలు ఏడవ అధ్యాయము తొమ్మిదవ వర్షంలో అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనంలో నుండి ప్రతి వంశంలో ప్రతి ప్రజలలో నుండియు ఆయా భాషలో మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవడు జాలని ఒక గొప్ప సమూహము కనబడను వీళ్ళందరు ఎవరు పద్నాలుగో వర్షంలో మాట్లాడుతున్నాడు దూత వీరు మహాశ్రమలలో నుండి వచ్చిన వారు గొర్రెల్ల రక్తంలో తమ వసమును ఉదుకుని వాటిని తెలుపు చేసుకున్నవారు కాబట్టి వాళ్ళందరూ మహాశ్రమల నుంచి బయటకు వచ్చిన వాళ్ళు గొరపిల్ల రక్తంలో వాళ్ళ వసలు ఉదుకున్నవారు వీళ్ళందరూ ఎవరంటే బలిపీటపు క్రింది ఆత్మలు గొప్ప జనం సంబంధించిన విషయం అన్న బలిపీటపు క్రింది ఆత్మలు అంటే వీళ్ళందరూ ఎవరంటే హతసాక్షులు వీళ్ళంతా మతపరమైన క్రైస్తవ జీవితం అంతా హతసాక్షులకు సాదృశ్యంగా ఉంటది సమాధికి వచ్చినప్పటికీ ఈ వాక్యం ప్రకారంగా కాబట్టి మనం దీనికి సంబంధించిన విషయాలు మరి విశేషంగా దీనిని నేనిస్తాం క్లుప్తంగా ఈ యొక్క కొండ నాష్టకరమైన పర్వతంగా పోల్చబడుతుంది తర్వాత దేవుని యొక్క ఉగ్రత దాని మీద ఉన్నది అన్న విషయాన్ని మాట్లాడుతుంది అది ఉన్నత స్థలం మీద ఉండే ఒకప్పుడు దేవుణ్ణి మంచిగా స్థతించేది యథార్థంగా ఉండేది కానీ దాని గుణగణము మారిపోయింది అది భ్రష్టత్వంలో పడిపోవడం వలన ఉన్నత స్థితిలో నుంచి దాన్ని క్రింద పడవేయాల్సి వస్తుంది అదే తీర్పు ఉన్నత స్థితిలో నుంచి దాన్ని క్రింద పడవేయాల్సి వస్తుంది కాబట్టి కొంట మతపరమైన క్రైస్తవ సాదృశ్యము దానికి సంబంధించిన జేమ్స్ నంబర్స్ పని నేను రాస్తున్నాను దాన్ని దుర్లీస్థానడు కింది వరకు దాన్ని శాశ్వతంగా నాషనల్ పర్వతంగా దాన్ని నేను పెడతాను దాన్ని చిరకాలము అది ఏం జరుగుతుంది చిరకాలము చిరకాలము పాడైన దానిలాగానే ఉంటుంది అది అది ఎప్పటికీ బాగ్ కాదంట కాబట్టి మతపరమైన జీవితము ఎప్పటికైనా శాశ్వతంగా నాశనం కావాల్సిందే అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తాడు వీటికి సంబంధించిన విషయాలు నేను వచ్చారని చూపిస్తాను మరి దేగంగా ఒక్క వాక్యాన్ని చూపించి నేను ముగిస్తాను ఈరోజు రెండవ రాజుల గ్రంథంలో ఇది మరో మరి విశదీకరించబడింది రెండవ రాజుల గ్రంథము ఇరవై అధ్యాయం రెండవ రాజుల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము పదమూడవ వచనము ఈ పర్వతము ఏ రీతిగా పోల్చబడింది నాశన పర్వతంగా పోల్చబడింది మండు చిన్న పర్వతం ఇప్పుడు చివరిగా పదమూడవ వర్షంలో ఎరుసలేము ఎదుట నున్న హేయమను పర్వతము హేయమను పర్వతము ఇది హేయమైన పర్వతము లేక హేయము హేయమంటే తెలుసా మీకు హేయమంటే అసహ్యమైంది అపవిత్రమైనది అని అర్థం లేక చెడిపోయినది అంటే చెడిపోయినది పర్వతపు కులిపాషమందు అస్తారో అను సీదోనిల విగ్రహములను కేమేషు అను మోయబీల విగ్రహములను విగ్రహమునకును మిల్కోము అను విగ్రహ అమోనియల విగ్రహంకును ఇస్రేలు రాజన సొలమును కట్టించిన ఉన్నత సలములను రాజు అపవిత్రపరిచి ఆ ప్రతిమలను తునకలుగా కొట్టించి దేవి ప్రతిమను పడగొట్టించి వాటి స్థానములను నరశల్యములతో నింపెను సరే ఇది రాజుల గ్రంథంలో చెప్పబడుతుంది కానీ ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది వచ్చిందంటే సొలమును రాజు ఏం చేసిండు అక్కడ అక్కడ పర్వతం మీద ఆయన ఆ పర్వతం మీద ఏం చేసిండు కొన్ని దయాలకు మందిరాలు గట్టించిండు అక్కడ బల్ల అర్పించేడు ఎటువంటి దయాలు ఎటువంటి దుష్టాత్మలు చూడండి అవి అస్తరోతు కెమేషు మిల్కోము మూడు దేవతలు అస్తరోతు కెమేషు మిల్కోము మిల్కోము అన్న మెల్లేకన్నా ఒకటే కాబట్టి అస్తరోతు దేవత కెమేషు దేవత మిల్కోము దేవత ఈ మూడు దేవతలకు మంద్రాలు కట్టించండు పర్వతం మీద అందుకు అది హేయమైన పర్వతం అంటే ఈరోజు మతపరమైన జీవితము విగ్రహారధనతో నిండింది అని మనం అర్థం చేసుకోవాలా అది ఎందుకు అపవిత్రమైంది ఎందుకు హేయమైంది గొప్ప పర్వతము అది నాశనమైపోయింది ఎందుకు నాశనం అది అపవిత్ర నిండింది విగ్రహారధతో నిండింది ఈరోజు ఈ మూడు దేవతలు ఆత్మలు ఈ దయ్యాల ఆత్మలు మతపరమైన క్రైస్తవ జీవితంలో ఉన్నాయి అని చెప్తే చాలా కష్టం బట్ నాకు అర్థం చేసుకోవాలంటే ఎందుకంటే ఈ మౌంటైన్ ఒకటే అది రెండు వేల సంవత్సరాల నుంచి మంచికున్న పర్వతము చివరికి వచ్చినప్పటికీ ఆ విగ్రహాలతో నిండింది ఈరోజు విగ్రహాలు అంటే నిజంగా బొమ్మలు పెట్టుకోవడం కాదు నువ్వు దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తావో నాకంటే మీరు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తారో అది విగ్రహం అన్నాడు ప్రభు నాకంటే మీరు ఎవరిని ఎక్కువగా ప్రేమించడం నాకు పాత్రలు కాదు నాకంటే మీరు మీ పిల్లల్ని ప్రేమిస్తారా పాఠశాలను ప్రేమిస్తారా సంఘాలను ప్రేమిస్తారా చర్చ్ మెంబర్స్ ని ప్రేమిస్తారా ఎల్డర్స్ ని ప్రేమిస్తారా మినిస్టర్స్ ని పొలిటీషియన్స్ ని బిజినెస్మెన్ ని రిలీజియస్ లీడర్స్ ని రిచ్ పీపుల్ ని మీరు ప్రేమిస్తున్నారా తెలివి గల వారిని ప్రేమిస్తున్నారా జ్ఞానం గల వారిని ప్రేమిస్తున్నారా మీరు నాకు పాత్రలు మీ పిల్లల్ని నాకంటే మీరు ఎక్కువ ప్రేమిస్తారా మీ భార్యలను భర్తలను మీరు నాకంటే ఎక్కువ ప్రేమిస్తున్నారా మీ తల్లిదండ్రులను నాకంటే మీరు ఎక్కువ ప్రేమిస్తున్నారా మీ సహోదరులను సహోదరులను నాకంటే మీరు ఎక్కువ ప్రేమిస్తారా నాకు మీరు పాత్రలు కాదు ఈరోజు క్రైస్తవ సంఘము ప్రభు కంటే ఎక్కువగా సంఘాన్ని ప్రేమిస్తుంది అందుకు అది హేయమైంది పర్వతం చర్చెస్ కి ఇంపార్టెన్స్ డాక్టరేట్స్ కి ఇంపార్టెన్స్ పాస్టర్స్ కి ఇంపార్టెన్స్ ఇస్తుంది ప్రభుని పక్కకు పెడుతుంది చప్పట్లు ఎవరు కొడుతున్నావు ప్రభు కొడుతున్నావా పాసాలకు కొడుతున్నావా ఆ రీతిగా ప్రభుకు రావాల్సిన మహిమను దొంగలించి వాళ్ళు హేయంగా తయారైన రీరోజు ప్రభుకి ఇవ్వాల్సిన మహిమను పాసాలకిచ్చి గొప్ప జనము హేయమైన పర్వతం తయారైన రీరోజు ప్రపంచం అంతటా అందుకు దేవుడు దాన్ని అక్కడికి పడవేస్తున్నాడు సొలమును కట్టించిన ఆ పర్వత మీద ఉన్న మందిరాలని ఏ రాజు అయినా ఆశ కదా చూసినా మనం దాన్ని పడగొట్టేసిన రాజు పేరు ఆసాయినా మీరు పైన ఇంటిపై చూడండి తర్వాత మంచి రాజైన వాటన్నిటిని పడగొట్టించి అక్కడి నుంచి కింద పడవేసి నారాశైలంలో తను నింపి అంటే ఎవరైతే వాటిని పూజించారో వాళ్ళందరినీ చంపిండి అంటే యుగ సమాప్త జరిగేది ఈ గొప్ప పర్వతము కింద పడవేయబడ్డప్పుడు సముద్రంలో జీవరాశులు మూడు భాగాలు జీవరాశులు చచ్చినాయి సస్తారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసి ఆత్మీయ జీవితంలో కూడా వాళ్ళు చచ్చిన కాబట్టి వీటి సంబంధించిన విషయాలు మనం వచ్చేవారం జరిగింది ప్రార్థిస్తాం ప్రవ్వా వీటన్నిటిని అర్థం చేసుకున్నా ఈ మూడవ భాగం ఏంది ప్రవ్వ రక్తం కావడం ఏంది ప్రవ్వ దాని తర్వాత ఉన్న జంతువులు అన్నదక్కడ పదం అదే ఉంది సముద్రంలో ఉన్న జంతువులు మూడవ భాగం జంతువులు చనిపోయినాయి దాని ఓడలలో మూడవ భాగం నశించిపోయినాయి నాశనమైనవి ఈ ఓడలు దేనికి సంబంధించినవి జంతువులు దేనికి సంబంధించినాయి ఇవన్నీ గొప్ప సంబంధించిన విషయాలన్నీ మనకు ఎప్పుడో చూపించండి దేవుడు వాటిని మనం అర్థం చేసిన ప్రయత్నిస్తున్నాం ప్రవ్వ మీ కోపము ఇంకా రగులుకొని ఉంది ప్రవ్వా వారి మీద మీ కోపం చూపించొద్దు ప్రవ్వా అని మనం ప్రార్థించాల మతపరమైన క్రైస్తవుల మీద ఆయన కోపం రగులుకుంది సర్పంల మీద తేళ్ల మీద ఆయన కోపం రగులుకుంది గొప్ప జనము వాళ్ళ సహవాసంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద ఆయన కోపం రగులుకుంది మన ప్రార్థన ద్వారా ఆయన కోపాన్ని చల్లార్చాల ప్రవ్వ వారి మీద కోపం చూపించద్దు ప్రవ్వా అని మోసే ప్రార్థించింది ప్రవక్తలు అందరూ అట్లనే ప్రార్థించారు ప్రవ్వా నీ శిక్షించొద్దు ప్రవ్వా అని ప్రార్థించారు మనం కూడా అంటేనే ప్రార్థిస్తున్నాం ప్రవ్వా వాళ్ళకు ఒక అవకాశం ఈ ప్రవ్వ వాళ్ళు మిమ్మల్ని తెలుసుకో సహాయపడని ప్రవ్వాళ్ళ అబద్ద బోధలను అబద్ద ప్రవక్తలను అబద్ద ప్రవశనం అబద్ద దర్శనలను అబద్ద కళలను ఆశ్రయించి ఐశ్వర్యాన్ని సమృద్ధిగా చేసుకుంటున్నారు కానీ సత్యాన్ని తృణీకరించారు వాళ్ళు అసత్యాన్ని ప్రేమించినారు మరణంతో నిబంధన చేసుకున్నారు వాళ్ళు సత్యంతో నిబంధన చేసుకోలేదు జీవంతో నిబంధన చేసుకుంటలేరు ఈ లోకాన్ని సంపాదించుకోవడంలో వాళ్ళు ఆత్మలను పోగొట్టుకుంటున్నారు ప్రవ్వ వాళ్ళ పట్ల మీరు కనికనం చూపించండి అన్న ప్రార్థన మీరు చేయాలి ఈ రోజు నుంచి ప్రతిరోజు రాత్రి కొద్దిసేపు ప్రార్థన కూర్చోండి గొప్ప జనం గురించి ప్రార్థించండి వాళ్ళు కనీసము దేవుని తెలుసుకోవాలా అటువంటి కృపలు వాళ్ళు జీవించాలని ప్రార్థిస్తాం పరిశుద్ధు రంగు తండ్రి మీకు వందాలైనా ప్రవ్వ రెండో బూర ఆరంభంలో మేము ఊతున్నామైనా దూత బూర ఊదినప్పుడు మీరు చూపిస్తారు ఆ గొప్ప పర్వతం మండుచున్న పర్వతం సముద్రంలో పడవేయబడింది ప్రవ్వ మీ కోపము రగులు మతపరమైన క్రైస్తవ జీవితం మీద అది దుష్టత్వంతో నిండి ఉంది నిండి ఉంది ప్రభావ ఆడంబరమైన జీవితం ఐశ్వర్యకరమైన జీవితంలో నిండి ఉంది ప్రభుత్వ తులతూగుతుంది ఏ షవు వల్ల భ్రష్టత్వంలో పూటి కూటి కొరకు ప్రభావ తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మేసిన ఏ షవులాగా నేను శ్రమ చూడను అని తీర్మానించుకుంది ప్రభా మీరేమో శ్రమను ఆయుధంగా ధరించుకోమన్నారు మీ మనసులో శ్రమను ఆయుధంగా ధరించుకోమన్నారు పేర్లు రాసిన మొదటి పత్రికలో మీరు మాకు చూపించినట్టునైనా నేను శ్రమ చూడకుండా ఎత్తబడతాను అని తీర్మానించుకుంది ధీమాగా అనేసి ఐశ్వర్యాన్ని సమకూర్చుకుంటుంది ప్రభావ మతపరమైన జీవితం ఈ రోజు మీ యొక్క కోపం వారి మీద రగులుకుంది అపవిత్రమైన ఆత్మలు తాండం మాడుతున్నాయి లోపల వాటితో మాకే సహవాసం లేదు ప్రభు మేం వాటిని కానీ గొప్ప మీద మీ కనికరం చూపించండి మీ యొక్క ప్రేమ ప్రభావ వాళ్ళ మీద కుమరించమని ఆదిస్తున్నాం వాళ్ళ సత్యాలను గ్రహించి అందులో బయటికి రావాలా అటువంటి అపవిత్రమైన సహవాస నుంచి బయటికి వచ్చి మిమ్మల్ని వెంబడించాలా మీతి సత్యాన్ని ధైర్యంగా ప్రకటించాలా అటువంటి కృపాలో వాళ్ళని నంద నడిపించామని ఏ సూకరిస్తున్నావునా ప్రార్థిస్తున్నాం తండ్రి